స్తోత్రం పరిశుద్ధ ప్రేమగల తండ్రి కృపామేడా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా మీకు స్థుతులు స్తోత్రాలు నాయన కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి నాయన ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్కరు రక్షణ పొందాల ప్రభు యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని ప్రభు మీ యొక్క ఆత్మధార నడిపించుకోండి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభువ మరి ఇక్కడ మేము నేను ఆరాధిస్తుండగా ప్రభు ప్రార్థిస్తుండగా వాక్యంతో మాతో మాట్లాడండి మా జీవితాలను మేము సరిచేసుకొని అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండటం సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా యేసు క్రీస్తునంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్గా మారి తిని తమూచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ ర తమూచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని నీ ర తమూచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ నీ అనాది ప్రణాళికలో హర్షించను నా నేనెందుకని నీ సొత్తుగా మారితి నీ ఏ సయ్యా నీ రంగము నీ పరిచర్యను తుదముట్ ముట్టించుటే నా నియమ మాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే నీ పరిచర్ అనుతుదముట్టించుటే నా నియమ మాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ స్వ మారి తిని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని నీ శ్రమలలో పాలుటయే నా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడా నైతిని నీ శ్రమలలో పాలుటయే నా దర్శనమాయనే నా తను శ్రమలు సహించి నీ వారసుడా ైతిని ఆహ నాదన్య్యత ఓ నా భాగ్యము ఏ ఏమని వివరింతును అహ నాదన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని తిని ఏ సయ్యాన్ని రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని నీలో నేనుండు నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద నీలో నేనుండుటే నాలో నీ నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద ఆహ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరి ను ఏమని వివరింతును ఆహ్ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని తిని ఏ సయ్యాన్ని కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో నునా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సైయాన్ని రక్తముచే కడుగబడినందున ఏ సయ్యాన్ని రక్తముచే కడుగా బడినందుకని నీ సొత్తుగా మారితిని. తిని లే ప్రైజ్ లోడ్ అన్నట్టండి ప్రైజ్ రాడు దిలీప్ కుమార్ బ్రదర్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ విజయ్ బ్రదర్ ప్రైజ్ రాడండి ప్రైజ్ నాడ్ సార్ వాక్యం షేర్ చేసుకోండి సార్ ప్రైజ్ నాడు సార్ అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేసుకొని పరిషత్తుడా మహాగానుడ స్థూతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మందరాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఈ యొక్క రాత్రికాల సమయమైన తండ్రి నీ వాక్యాన్ని తండ్రి మాతో మీరు మాట్లాడబోచున్నారు ప్రభా అయా మా హృదయాంతరం తెరవమని విడుపలుస్తున్నాం సాయం చేయండి ప్రభా అనుకులం అయోగ్యులము ఇటీవాళ్ళం ప్రభా లేదా కనికరించి కృప చూపించండి అయా మా టాలెంట్ మా ఎక్స్పీరియన్స్లు కాదు ప్రభా నీ కృపను కోరుకుంటున్నాం నీ యొక్క కనికరముని కోరుకుంటున్నాం సాయం తండ్రి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని స్థిరపరచవలసిందిగా ఈజు క్రీస్తు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయిన కరువైనను వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గము మనలను ఎడబాపున ఎడబాపున అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది ఎందుకనంటే క్రీస్తు ప్రేమను గురించి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అపుస్తుడైన పౌరు గారు మీలోకి మరి గొప్ప అద్భుతమైనటువంటి ఆదరణ క్రైస్తవులకు మరి కలగబోచున్నటువంటి ఇక్కడ చూస్తే ఆరు ఏడు విషయాలు గమనిస్తా ఇప్పుడు మనం కూడా అనుభవిస్తా ఉన్నాం శ్రమ అయినా బాధ అయినా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన ఏడు ఏడు విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి వీటిల్లో మన జీవితం మొత్తం ఇమిడి ఉన్నదని నేను నమ్ముతున్నాను ఈ ఏడు విషయాలలో వీటి నుండి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవాడెవడు మనల్ని ఎడబాపేవాడు అంటే మనం అనుకుంటాము సాధారణంగా క్రీస్తు యొక్క ప్రేమ నుండి మరి ఎడపాపేది సాతాను మట్టుకే అనుకుంటాం సాతానుడు వల్లనే అవుతుంది నేడున్నటువంటి పర్సిక్యూషన్ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఆ మన మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులు కావచ్చు మరి అరెస్ట్ కావచ్చు మరి కడ్కమైన కావచ్చు ఇవన్నీ చూస్తా ఈ యొక్క వాక్యము ఎంతగానో మనల్ని బలపరిచేదిగా ఉంటుంది ఒప్పక చూస్తే మరి మొన్నటికి మొన్న ఒక ఇరవై రోజుల క్రితం మనకు తెలిసిన అన్న ప్రవీణ్ పగడల గారు మరి ఆయనని మరి ఆ విషయం మనకు సంపూర్ణంగా తెలియకపోయినా కూడా చూసినవన్నీ గమనిస్తా ఉంటే మనకు కూడా అర్థమైపోతా ఉంది కాదు ఎటువంటి విషయం జరిగింది అని క్రైస్తవుల్ని ఈ లోకం ఏం చేయబోతుంది త్వరలో చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు రాబోయే రోజుల్లో క్రైస్తవులు జీవించాలనంటే చాలా కష్టంగా జీవించాల్సి వస్తుందండి చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయని మనం కళ్ళారా కూడా చూస్తా ఉన్నాం కళ్ళార కూడా వింటా ఉన్నాం మన చెవులారా వింటా ఉన్నాం అనేకమైన సంగతులు మన కళ్ళ ముందు జరుగుతా ఉన్నాయి ఇటువంటి అప్పుడు మరి స్థిరమైన క్రైస్తవులుగా మనం ఉండగలుగుతామా అనేది నేను గెలుచు ఈ వాక్యం బాధ దేవుడు మనకు ఇప్పుడు లాస్ట్ ఒక వన్ అండ్ ఇయర్స్ నుంచి చూస్తా ఉన్న మణిపూర్ విషయంలో ఇక్కడ ఎంతగానో సిచ్యూషన్ ఇంతమందిని మంచి మంచి సేవకుల్ని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది గొప్ప కూడా అక్కడ విశ్వాసాన్ని కూడా చెప్పడం చనిపోయే పరిస్థితి ఈరోజు అక్కడ వచ్చింది అడలా మన యొక్క కూడా తీరుస్తా ఉంది అటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో క్రైస్తవుడు నిలబడగలడా లేకపోతే పడిపోతాడా లేకపోతే ఇంకా వేరే వైపు తిరిగిపోతాడా అనేది మమ్మల్ని తెలుగు జరిగిన విషయాలు అనిపిస్తే ఆ యొక్క సంఘటనలో చూస్తే మనం భయపడుతున్నామా ఇంకా ఈ భయం అనేది పెరిగితనం భయం కాదు ఒకరోజు మనకు కూడా అటువంటి సంభవిస్తే ఏ విధంగా ఉంటామని ఒక ఆలోచన భయములో మనం కడుతున్నామా వీళ్ళు అటువంటి మనం పెడితే దేనికైనా సిద్ధపడేవాళ్ళు దేనికైనా మనము రెడీగా ఉండేవాళ్ళం అందుకే అక్క వార్త ఇరుగల దీని వలన అనేకుల ప్రేమ చల్లాలి ప్రేమలన్నీ చల్లారిపోతాయి చూస్తా ఉన్నాం ప్రేమలు కూడా చల్లారిపోతా ఇక్కడ కూడా సమాధానం తనంటే ఒకరికి ఓల్చుకో నేను మన క్రైస్తవేతరుల గురించి మాట్లాడే గురించి మాట్లాడత్యంతో ఉన్న జబ్బు గురించి మాట్లాడాలి క్రైస్తవ్యంలోనే అసూయ క్రైస్తవ్యంలోనే వీక్ష ద్వేషాలు అగలు వెనుక వెళ్ళి మాట్లాడుకోవడం ఇటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉన్నది ఒకవేళ మన మన మీద ఆ యొక్క శాతాలు మన మీద ఇటువంటి శ్రమ ఇక్కడ ఏం రాయబడి ఉంది మొదటిది శ్రమ వాళ్ళు శ్రమ తీసుకొస్తే శ్రమలో ప్రభుని పట్టుకుంటామా సన్ని వారిగా ఉంటాం శ్రమను ఆనందంగా భరించే వారిగా ఆ శ్రమలో విశ్వాసంలో ఎదగలుగుతామా రెండోది ఇక్కడ చూస్తే బాధ అయిన మనం అన్ని కూడా ఇక్కడ రాయబడిన బాధ అయిన ఒకటి శ్రమ శ్రమను మనము నిలబొక్కుంటే రెండోది కాసుకొని ఉంటుంది బాధ అయింది ఇన్ని ఎన్ని బాధలు ఈ బాధలలో చాలా మంది నేర్పిస్తారు ఒక విగ్రహంగా చేసుకుంటారు ఏదో ఆదివారం వెళ్ళాలి కేవలము ఒక రోజు ప్రార్థనలు కూర్చోవాలి అనే విధంగా ఉంటుంది కానీ ఆదాన్ని బట్టి వాళ్ళ రోజు దేకులు శనికి తిప్పేవా క్రైస్తవం అలా కావలసినదంతా అయిపోయిన మటుకే కూడా విశ్వ కూడా ఏం చేసిందనంటే క్రైస్తవ్యం ఏ విధంగా చూపిస్తున్నారంటే విశ్వాసం ఇలా ఒక దేవుడు మటు ఈయననే దేవుడు అని చూపేసి చూపించలేకపోతున్నారు విశ్వాసులు బలహీనలు చేస్తాడు అది చేస్తాడు అలాగుంటది ఇలాగుంటది అని తప్ప దేవుని యొక్కకి మరి ఒకవేళ శ్రమ వస్తుంది నిలబడగలవా దాని మీద కట్టడం లేదు ఒకవేళ బాధ ఎస్తుంది ఉంటాయి దీంట్లో నిలబడగలవా దీని మీద కట్టడం లేదు మనమే ఏం చేయాలంటే ముందు బాధలు ఇట్లో కూడా మనం ఆదరించం చూసినట్లయితే హింస అయినను చూడండి ఈ హింసలు హింసలు ఎప్పటి నుంచి ఉన్నాయని బీసీ త్రీ హండ్రెడ్ నుంచి కూడా క్రైస్తవుల్ని ఏ విధంగా హింసించేవారంటే ఇప్పుడు కొత్తగా జరిగేది కాదు క్రైస్తవుల మీద హింస ఒక రోమన్ చక్రవర్తుల్లో ఏం విషయం అనంటే క్రైస్తవుల్ని వాళ్ళు ఆడుకునే స్థలాలలో రాత్రి పూట ఆడుకోవాలనంటే విద్యుత్ దీపాలుగా మనిషిని సజీవంగా నల మీద ఆయిల్ పోసి ఎదిగించి అరుస్తా ఉంటే ఆ కేకల మధ్యలో అలా ఒక నలుగురిని ఆ గ్రౌండ్ స్పోర్ట్స్ ఏవైతే ఆటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆడుకుంటూ ఆనందించేవాళ్ళు ఎవరినంటే వాళ్ళని కేవలం క్రైస్తవుడు అయినందుకు వేసుక్రీస్తుని వెంబడించినందుకు కొంతమందిని ఏం చేశాడంటే ఆవు అవున్ని దున్నపూర్తిని కట్ చేసి దాంట్లో ఉన్న పాఠశాలన్ని తీసేసి మనిషిని దాంట్లో కుట్టి ఎండకు ఎండకు రెండు మూడు రోజుల తర్వాత భయంకరమైన ఆ ప్రాబ్లమ్ తో చచ్చిపోయేవాళ్ళు లోపలిని భయంకరమైన హింసలని అవి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక దగ్గరతో ఒక్కసారి తానుతో చచ్చిపోయేసారి కాదు ఆ పులుల్లో వదిలే వాళ్ళు పురుగుల్లో వదిలే వాళ్ళు వేసి చక్కన తినడానికి అడివి క్షేమలుగా వదిలే వాళ్ళు వాళ్ళు ఒక సంచులో పెట్టి ఇవన్నీ క్రైస్తవ్యం అనుభవిస్తా ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు మనం ఏమంటామండి లేదు నేను ఇప్పుడు నేను వేసి ప్రాబ్లం నమ్మట్లేదు కేతులు లేదు కుమారు కోరిక అడిగినప్పుడు ఏమని చెప్తాడు ఆయన ఎవరో నాకు తెలియదు నన్ను కూడా చెప్తాం ఈరోజు ధైర్యంగా నా మీకు వస్తే నేనైతే నిలబడతాను నేనేం భయపడనను కానీ ఒకవేళ ఆ సిచ్యువేషన్ మన మీకు ఆ రోజు మనం మేము మాట్లాడతాం మీకు కూడా మీ దగ్గర ఒక జట్ రాబోతుందేమో అది వస్తుందేమో చాలా మంది భక్తులు చెప్తా మన మధ్యలో ఉన్న భక్తులు కొద్ది రోజుల్లో మన దగ్గర బైబిల్ కూడా ఉండదండి లాగేసుకుంటారు చర్చికి పోతుంటేనే దూషిస్తున్నారు వాక్యం చెప్దామనంటే మనల్ని విశిస్తున్నారు అవహేళన చేస్తున్నారు మనల్ని నరాని మాటలు అంటున్నారు కొద్ది రోజులు పోతే వాక్యమే మన దగ్గర నుంచి తీసేస్తే మన విశ్వాసం ఎక్కడం చదవండి ఎంతవరకు విశ్వాసం కలుగుతున్న మాటను ఊర్చి మాటను బట్టి మనకు విశ్వాసం కలుగుతుంది ఇక్కడ చూడండి క్రమైన బాధ అయిన కరువైన కరువులో మనకి ఆహారం దొరకదు మనం కావలసిన వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు మనకు మనకేది దొరకని పరిస్థితి ఆ కరువులో అటువంటి సమయంలో మనం ఎవరి వైపు చూస్తాం సార్ ఆలోచించాలి మనం నిజంగా జీవం గల్ నమ్ముకుంటే ఇక్కడ రాయబడి ఉంది క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవాడెవడు ఎవడైనా పుట్టాడా ఇంకా ఎవడైనా మనల్ని ఎడబాపుతాడా వాడు కాదంట ఎడబాపేది ఇక్కడ శ్రమ ఎడబాపొచ్చు బాధ ఎడబాపొచ్చు హింస ఎడబాపొచ్చు కరువైనను వస్త్రహీనత అయినను చూడండి దిగంబరులుగా దిగంబరులుగా ఆ యొక్క హరిచర్యను వచ్చాడు మనం విషయ గారిని చూస్తే మూడు సంవత్సరాలు దిగంబరంగా మరి ఆయన సువార్థం చేశాడు విషయ గారి జీవితంలో ఎంత భయంకరమనంటే ఆ వస్త్రహీనతలో ఉన్నప్పుడు ఆయనకి కనీసం వేసుకోవడానికి చెప్పులు దుస్తులు లేవు కానీ క్రీష్ను ప్రకటిస్తా వచ్చాడు ఆ టైంలో ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు అంటే ఆయన లైఫ్ టైంలో అంత గొప్ప వాక్యాలు ఉంటాయి మనం ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు అంటే ఈ అది కూడా దేవుని యొక్క ప్రణాళిక అటువంటి ప్రవక్తలని కూడా దేవుడు నిలిపాడు ఆయన ద్వారా ఇప్పుడు అనేకులు రక్షింపబడతా ఉన్నాడు కళ్ళెదురుగా ఉన్నప్పుడు రక్షింపబడలేదు వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున చూస్తా ఉన్నాం ఉపద్రవము ఎన్ని ఉపద్రవాలు ఒక మనిషికి అనేక వైపులుగా నష్టాలు కష్టాలు కన్నీళ్లు వేదనలు ఎన్నో బాధలు చెప్పుకోలేనివి తీర్చలేనివి ఎన్నో హింసలు ఇవన్నీ పొందుతా ఉన్నాడు ఇవన్నీ పొందుతూ చివరికి రాయబడింది ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇది గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు ఎవరంటే నిజమైన శిష్యులు ఎవరంటే సంఘాన్ని ప్రేమించేవారు ఎవరంటే సేవకుని గౌరవించేవారు ఎవరంటే తన యొక్క పెద్దని ప్రేమించేవారు వారి నిమిత్తము ఆయన ఏమని రాస్తున్నాడంటే ఇదిగో రాబోయే రోజుల్లో శ్రమలు రావచ్చు బాధలు రావచ్చు ఎటువంటి అయినా రావచ్చు అని నువ్వు నిలబడాలి నీకు అదో ఇదో ఇస్తేనే కాదు ఏసుక్రీష్ ప్రభు నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందుకే షట్రక్ మేషక్ అభర్నిగోలు అంటారు ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు అయ్యా మేము మాత్రం సాష్టంగా నమస్కారం నీకు చేయం కానీ నీ యొక్క విగ్రహాలకు చేయం కానీ ఒకవేళ మమ్మల్ని చంపిన అంటే వాళ్ళ ముందు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే డూఆర్డై సిచ్యువేషన్ వచ్చింది చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డారు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడినను కాపాడకపోయినను ఆయనే మాకు దేవుడు ఒకవేళ మాకు శ్రమ ఉన్నను శ్రమ లేకపోయినాను మేము మాత్రం ఆయనను విడిచిపెట్టము ఒకవేళ ఖడ్గమైనను అంటే మరణమైనను మమ్మల్ని ప్రభు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడదాప నేరు మా విశ్వాసం ఈలోక సంబంధమైనది కాదు మా నిరీక్షణ ఈలోక సంబంధ మీద కాదు మా నిరీక్షణ ఈ సంబంధమైనది కానే కాదు మా నిరీక్షణ ఆత్మీయ సంబంధమైనది ఇది ఎవరైతే మరి ఇతి విశ్వాసంలో కొనసాగుతూ ఉంటారో వాళ్ళని ఇవన్నీ ఏమయూ చేయవు అవును ఈరోజు నష్టపోతూనే ఉంటావు కానీ నీ విశ్వాసం ఏ విధంగా ఉందనంటే ఇది చాలా చిన్నది ఈ ప్రాబ్లం చాలా చిన్నది అని చెప్పుకునే విధంగా ఈ విశ్వాసంలో ఎదుగుతా ఉంటే అప్పుడు నీకు ఇవన్నీ కరువు వచ్చిన వస్త్రహీనత వచ్చిన ఖడ్గం వచ్చిన కూడా మనం కదలబడని వారంగా కదల్చబడని వారంగా ఉంటాం నీకు హబా ఒకసారి చూస్తాను హబ కుక్కు ఆయన యొక్క మూడవ అధ్యాయము పదిహేడు వచనాలు ఒకసారి చదువుతాను అంజూరపు చెట్లు పోయకుండినను దాని పైన కూడా చదువుతాను నా ఎముకలు కుల్లిపోచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి చూడండి హబకు గారు రాస్తున్నారు దానికి కొంచెం పైన ఏమని నేను ఊరుకొని శ్రమదినము కొరు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దము నా పెదవులు వణుకుచున్నవి నా ఎముకలు కుల్లిపోవుచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి ఆయన ఎటువంటిగా దిగజారిపోయిందంటే ఆయన ఎముకలు కుల్లిపోయే పరిస్థితికి వచ్చేసినాయి నా కాళ్ళు వణుకుచున్నవి అయితే అక్కడ రాస్తా ఉన్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు కాయకుండినను తేనెలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఏహోవా ఎందు ఎవరు చెప్పగలరాంటే ఈ మాట మనకున్న ఏదన్నా కొన్ని కోనిపోతే మనం గలమా మన అవసరాలు తీర్చకపోతే దేవుడు మనం చెప్పగలమా మనం ప్రార్థించిన దానికి జవాబు రాకపోతే నేను నీ అందు ఆనందిస్తున్నాను ప్రభాను నాకు జవాబు అయినా నేను ఆనందిస్తున్నాను ఇవో నాకు భయంకరమైన కష్టాలు ఉన్నాయి అయినా తీరలేదు అయినా నేను నీ అందు ఆనందిస్తున్నాను చూస్తే భక్తుడిని చూస్తే భక్తుని అబాకుకు గారిని ఎముకలు కూగిపోవచ్చున్నవి కానీ ఆయన ఏం చేస్తున్నాడంట నేను యహోవాయంటూ ఆనందించూసినట్లయితే యోగు గారు కూడా గుర్తొస్తారు వెంటూ ఇవాళ నేను ఏమి తీసుకురాలే నేను ఏమి కొనుకోను నదంతా ఆయన ఇచ్చినదే ఆయనే తీసుకోబోయండు నాది ఏది లేదని అంటారు సమర్పణ జీవితం ఏ విధంగా ఉన్నారంటే లోక సంబంధమైనది కాదే కాదా వాళ్ళు యోహో అనేది చూసి లేకుండా ఉన్నదాన్ని తండ్రి దేవుణ్ణి ఏ వారికి చూస్తూ మాట్లాడిన విధంగా ఉంది కానీ ఇప్పుడున్న క్రైస్తవ్యం మీద ఒకవేళ మన మీద ఒకవేళ అపవాది దాడి చేస్తే అపవాది ఎన్ని ప్రవ్వా నాకు న్యాయం తీర్చవా ఎందు ప్రభ్వా నేను నీ కొరకు పని చేస్తుంటే నాకు ఇన్ని శ్రమలా అనే విధంగా ఉన్నాను లేదు ప్రభావ ఈ శ్రమల్ని వస్తే కానీ పోతే పోని వీటి గురించి కాదయా నేను నమ్ముకున్నది ఇంటే ఉండని అని నేను నమ్ముకున్నది నిన్ను రాజ్యంలో నేను నిలబడ్డాను కాకపోతే ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలనుకుంటే ఎటువంటి పరిస్థితి సరే ఆయనకు నమ్మకస్తులుగా మనం ఉండాలి ఆయన ఒకరోజు మనల్ని చూసి బాధపడకూడదు చూడు వీడికి ఒక చిన్న శ్రమం వస్తే వీడు తట్టుకోలేకపోతున్నాడు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు ఇదిగో అక్రమంగా సంపాదించాలని చూస్తున్నాడు లంచాలు తీసుకోవాలని చూస్తున్నాడు వేరే వాళ్ళకి ఇంకొకరి గురించి చెడుగా చెప్పి ఇంకొక పేరు సంపాదించాలని చూస్తున్నాడు డబ్బు అక్రమంగా సంపాదించాలని చూస్తున్నాడు అని దేవుడు ఒక్కసారి కూడా మన గురించి బాధపడకూడదు ఆయన మనల్ని విడువని ఎడబాయని దేవుడు అంటున్నాడు ఆయన మనల్ని దినమెల్లా చూస్తున్న దేవుడు ఆయన అందుకే ఇక్కడ చూడండి ఆయన అంటాడు అంజూరపు చెట్లు పూయ చూడండి ఆ బిజినెస్ లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా ఇది గొప్ప విశ్వాసము నేను యహోయంలో ఆనందించదను ఈరోజు చెప్పగలమ్మా మనకు అందుకే ఒక భక్తుడు ప్రతి దినం చివరి దినంగా బ్రతుకుతాడు అంట రేపు ఉంటానో ఉండను కానీ ఈ రోజు కోసం ఈ రోజు దేవుని కోసం నేను బ్రతికేయాలనే గొప్ప విశ్వాసం కదా చాలా గొప్ప విశ్వాసం దాన్ని అనుకుంటారు ఇది ఒక వైరాగ్యం అనుకుంటారు కానీ దాంట్లోనే గొప్ప విశ్వాసం ఉంది ఎందుకనంటే ఒకరోజు అతనికి ఒక ఆశ ఏమాశ అనంటే ఈరోజు ఒకవేళ చివరి దినం ప్రభుని త్వరగా కలుసుకుంటాం ఆశ గొప్ప ఆశ ఈ అపాకు జీవితంలో కూడా అటువంటి శ్రమలే అటువంటి హింసలే అటువంటి బాధలలోనే ఎముకలు కుళ్ళిపోచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అని నేను యహోవా అందు ఆనందించను నా రక్షణకర్త ఆయన నేను సంతోషించదను ప్రభు అదు ఎహోవయే నా బలము నాకు బలం ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను చూడండి ఆయన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు కాళ్ళు బాగాలేవు కుళ్ళిపోయినాయి అంటున్నాడు నా కాళ్ళు ఒనుకునే అంటున్నాడు కానీ కింద ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల వేళ చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను గొప్ప నిరీక్షణ ఒకవేళ మనకు కూడా ఖడ్గము ఉపద్రవము మన మీద నిందలు అవమానాలు నష్టాలు కష్టాలు ఉంటే నువ్వు చెప్పగలగాలి లేదు ఇవి టెంపరవరీ అందుకే ఆ ప్రకటన గ్రంథంలో పది దినములు మీకు శ్రమ కలుగును అయినను ధైర్యముగా ఉండండి కొద్ది దినములే మనకు ఈ శ్రమలు కష్టాలు కండి కానీ మనము మన యొక్క భారము మన యొక్క చింత ఎవరి మీద ఆ ప్రభు అయిన మీద అయితే ఇక్కడ దేవుడికి నచ్చని విషయం ఏంటంటే ఇటువంటి కష్టాలలో ఇటువంటి ప్రాబ్లమ్స్లలో క్రైస్తవ్యం పోతున్నప్పుడు ఎవరైతే సలుగుతూ గొనుగుతూ ఎందుకు నాకే వచ్చినాయి ఎందుకు అన్నాడు అని అతడు సరైన క్రైస్తవులు కానట్టే అంటే యోగు గారు అంటాడు ఆయన నుండి కేవలం నేను ఆశీర్వాదానికి మాత్రమేనాడు కూడా అనుభవించి అనుభవించవలసి ఉన్నది కదా చూడండి ఫీడు కూడా అనుభవించాలని ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు అందుకే రెండంతల ఫలం పొందుకున్నాడు ఫీడు వెనుక మేలు చేయగల దేవుడు అంటే ప్రవీణ్ పగడాలన్న వాళ్ళ మిస్సెస్ కి బ్లడ్ టెస్ట్ చేశాను నేను మీరెడ్మిట్ లో నాది ల్యాబ్ ఉంది వాళ్ళది బ్యాక్ సైడే ఇల్లు రెండు మూడు సార్లు కారులో వెళ్తూ ఆపి మరీ మాట్లాడాడు ంత చిన్న పరిచయం ఉంది ఆయనతో కానీ ఆ ఖడ్గము ఎప్పుడైతే ఆయన మరణించాడో అధికంగా సువార్త విధజల్లుతా సోషల్ మీడియాలో ఎప్పుడు వినలేదంట కోట్ల మంది జనాలు టెస్ట్ ఇస్తా ఉన్నారు ఈ నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు వినలేదండి ఎంత గొప్ప వాక్యాలు చెప్తా ఉన్నాడు ఎంత గొప్ప ఎవరు వివరించలేని విధంగా చెప్తా ఉన్నాడు అని ఎంతో మంది టెస్ట్ ఇస్తా ఉన్నారు ఆయనకి ఏమన్నా నష్టం జరిగిందంటారా ఆయన ఏమన్నా కోల్పోయాడంటారా ఆయన వల్ల ఆయన మరణం వల్ల వేరే వాళ్ళు ఏమన్నా నష్టపోయిండి వచ్చేమో ఆయన లేని ఆ యొక్క తీర్చలేరేమో కానీ ఆయనకైతే వంద లాభమే జరిగింది ఒక హతసాక్షిగా ఆయన ఈ రోజు నిల్వబడ్డాడు రెండోది వచ్చేసి నిత్యరాజ్యంలో దేవుని ఎదుట ఆయన ఉండడాన్ని నేనైతే విశ్వసిస్తున్నాను నేనైతే విశ్వసిస్తున్నాడు ఆ ప్రోపగాండాన్ని చూసి మనము కలవరపడొద్దు ఆ యొక్క నెగిటివ్ అనంత అపవాదు చేస్తున్నాడు దాడి దాన్ని చూసి మనం కలవరపడొద్ది కానీ ఈరోజు నేను అందుకే మొదటి రోజు ఆయన డెడ్ బాడీ దగ్గర ఉన్నప్పుడు ఆ ఒక చిన్న దాని మీద ఫోన్ లో ఒక ఏమంటారు ఒక కామెంట్ రాశాను ఎన్నో సాధించాడు ఎన్నో చూశాడు లైఫ్ లో ఎన్నో మెట్లు ఎక్కాడు కానీ ఈ రోజు ఇంత మెట్ ఎక్కాడు ఆ క్రీస్తు కూడా ఆయన ఉన్నాడు దానికి ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది లైఫ్ ఇంకొచ్చారు ఆయన నేను ఎవరు ఏం చేయలేరు మరణమైనను క్రీస్తు ప్రేమ నుంచి ఖడ్గమైనను ఆయనను ఎడపాపలేకపోయింది ఈరోజు మన జీవితం ఏది వచ్చినా సరే ఎటువంటి పరిస్థితి సరే ఆయన మన గోలు ఏంటండి చివరిగా నిత్య జీవానికి చేరుకోవడం నిత్య వైపే మన అడుగులు కానీ ఒకవేళ ఆ దినం ఆ ఉపద్రవం ఆ ఉగ్రత దినం ఆ చివరి దినం అందుకే భక్తులు ఇది అంత్య దినాలని అంత్య దినాలలో మనం కిరికివారుగా ఉండడం సరైనది కాదు అంత్య దినాలలో మనం చనుక్కునే వారంలో ఉండడం సరైనది కాదు అంత్య దినాలలో చెడ్డ్రమేష కబద్విగోలు లాగా బ్రతకడమే యూ ఆర్ దై సిచ్యువేషనే అట్లానే తెగించమని కాదు కానీ జ్ఞానంతో జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాల ఆయననంట అడుగు వారికి నిశ్చయంగా ధారాళముగా ఆయన జ్ఞానమునిచ్చివాడంట ఆయనని అడిగి మనము జ్ఞానంతో ప్రవర్తించాల ఒక అన్యుడి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి ఒక కుటుంబంలో ఏ విధంగా ప్రవర్తించాలి ఒక సంఘంలో ఒక గ్రూప్ లో ఒక టీంలో మనం ఏ విధంగా ఉండాలి మనల్ని బట్టి కదా క్రైస్తవ్యం దూషింపబడుతుంది మాదిరిగా లేకపోవడం బట్టి కదా ఈరోజు మనల్ని మనం కరెక్ట్గా ఇసుకోవాలి లేదు ప్రవ్వ ఇదిగో ఇన్ని రోజులు నేను ఈ ఫైనాన్షియల్లోనో లేకపోతే ఈ అనారోగ్యంతోనో రకరకాల పరిస్థితుల్లోనో నేను ఉండిపోయి ఉన్నాను దీన్ని నేను కేర్ చేయను అనే విశ్వాసంలోనికి వెళ్ళాల అబీవితంలో అదే కనపడతా ఉంది యోబు గారి జీవితంలో అదే కనిపిస్తా ఉంది అపోస్తులుడు అయిన అపోస్తులుల జీవితాల్లో కూడా అదే కనిపిస్తా ఉంది కొట్టబడ్డారు రంపాలతో పోయబడ్డారు ఇంత భయంకరమైన పర్సిక్యూషన్ ఈ రోజు క్రైస్తవ్యం అనుభవించిందంటే భయంకరంగా అయితే చెప్పే విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో మరలా పునరావృత్తం కనబో కాబోతుంది రిపీట్ కాబోతుంది ఏదైతే ఆదిమ సంఘానికి జరిగిందో అందుకే అపోస్తుల్లో కార్యాలయంలో రాస్తాడు మొదటగా వారు క్రైస్తవులు అనబడిరి అని ఇప్పుడు శిశుక్రీస్తులు ఎప్పుడైతే బోధించారో శిష్యులు వాళ్ళని ఒక చిన్న చూపు చూసినట్టుగా ఇదే వీళ్ళు క్రైస్తవులు అన్నట్టుగా మాట్లాడారంట అక్కడ మొదటగా వాళ్ళు క్రైస్తవులు అనబడి ఈరోజు మన మీదకి కూడా అటువంటి వస్తే నీ వ్యక్తిగత విషయంలో నేను ఏహో వయందు అని చెప్పగలే ధైర్యం ఉందా అటువంటి అందుకే ఈ గ్రంథంలోనే అంటాడు ఈ భక్తి నీకు ధైర్యము పుట్టించదా మన భక్తి మనకి ఈరోజు ధైర్యం పుట్టిస్తుందా లేదా మన భక్తి ఈ మనుషుల మీద ఆధారపడే విధంగా చేస్తుందా ఈ మనుషుల చేతులను చూసే విధంగా చేస్తుందా ఏ విధంగా ఉంది మన భక్తి మన భక్తికి శక్తి లేని రోజుల్లో ఉంటున్నాం మన భక్తి అసమానమైనది మన భక్తి ఇది వాళ్ళకున్నా లేకపోయినా పర్వాలేదు నాకు దేవుడున్నాడు ఏంటంటే నిజమైన ఆశీర్వాదం ఈరోజు చిన్నపిల్లడు చెప్తా అన్నాడు ఆశీర్వాదంలో ఏ విన్నాన నీకు కావాలని అంటే మొదటి ఆశీర్వాదం అన్నట్టు ఏంటి ఆ మొదటి ఆశీర్వాదం అంటే ఏసు ప్రభు నాకున్న ఆశీర్వాదం ఏంటి అంటే ఏసుక్రీస్తే నాకున్న కోట్లాస్తి ఏంటనంటే ఏసుక్రీస్తే నాకున్న సమస్తం ఏంటంటే ఏసుక్రీస్తే అది చెప్పగలుగుతావా లేకపోతే నాకున్నాయి బ్రదర్ కొన్ని కొన్ని సమస్యలు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఇంకా లైఫ్ మొత్తము వీటితోనే ఈ జీవితాన్ని ఎండు చేయిస్తామా అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలని క్రీస్తు ప్రభు మనల్ని తొందర పెడతా ఉన్నాడు అధికమైన విశ్వాసం చివరి దినాలలో ఉన్నాం వాడు గర్జించి సింహం వల్ల ఎవడిని మ్రిగేద్దామా అని చూస్తా ఉన్నాడు కలిగి ఉన్నాడు అనేక శ్రమలు అప్పులు కష్టాలు వాటిల్లోనే నిన్ను కూర్కపోయేలాగా చేస్తా ఉన్నాడు వాటిని నెగ్లెక్ట్ చేయి వాటిని పట్టించుకోకు ప్రభు వైపు చూడు ఇదిగో నేను నీ అంద ఆనందిస్తున్నాను ప్రభు నీకు సమస్తం తెలుసు ప్రభు అందుకే అంటాడు ఇవ్వ ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కానీ వాటిని నేను పోషించుతున్నాను ఏ ఒక్కరోజు పోషించాడా కొన్ని రోజులు పోషించాడా కొన్ని సంవత్సరాలు పోషించాడా వాటి జీవిత కాలం అంతా పోషిస్తా ఉన్న దేవుడు మీ యొక్క వస్త్రముల గురించి మీ యొక్క ఆహారం గురించి చింతించనేలా వాటి గొప్పది మీ ప్రాణం కదా దాని గురించి కాబట్టి ఇహ సంబంధమైన దాని మీద కాక ఇహ సంబంధమైనవి మనకు అవసరం కొత్త మీకు తిమతిలో రాస్తా ఉంటాడు మీరు అన్న వస్త్రము కలిగిన తృప్తి కలిగి ఉండండి అని అంటాడు క్రైస్తవుడికి ఏం కావాలనంటే నిజమైన విశ్వాసకి కూడు గూడు గుడ్డ అని అంటారు పెద్దలు కూడు గూడు గుడ్డ బైబిల్ చెప్తుంది గూడు కూడా లేదు కూడు గుడ్డనే అని చెప్తా ఉంది అంటే అన్నము వస్త్రములు అన్న వస్త్రములు గల తృప్తి కలిగి ఉండండి అది దొరికిందా మరి ఈరోజు చెప్పగలమా మనము మన లే చెప్పలేం చెప్తే దేవుడు ఆహా చుడు చివరి దినం బ్రతకాలని ఆశపడుతున్నారు ఈ లోకం శాశ్వతమైనది కాదు అశాశ్వతమైనది ఈ లోకం శాశ్వతమైనది కాదు ఇది అశాశ్వతమైనది శాశ్వతమైన లోకము మనము ఈ లోకంలో యాత్రికులము పరదేశులము మనది కాదు ఈ లోకము ఈ లోకంలో మనకు శాంతి లేదని వాక్యం సెలవిస్తా మనకు శాంతి ఎక్కడ ఉందంటే ఇదో నేను ఇచ్చుతున్నాను మీకు శాంతి అది ఎక్కడానంటే ఆయన దగ్గరనే దొరుకుతుంది కానీ ఈరోజు యేసు ప్రభుకి లేకుండా శాంతి ఆయనకి శాంతి లేకుండా చేస్తున్నారు రాశ్ సార్ సమస్య వచ్చినా సరే నేను చెప్పాలనుకున్నా ప్రభు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఎటువంటి పరిస్థితులను అయినా నిన్ను నిరూపించుకోగలగాలి ఎటువంటి సమస్య అయినా సరే నువ్వు నిలబడాల్సిందే నువ్వు నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరగద్దు నువ్వు నా పాత్రుడు కాకుండా పోవద్దు నువ్వు ఇక్కడనే స్టాండ్ తీసుకు వస్తాయి రాని ఎన్నొస్తాయా అని రాణి పది దినములు మీకు శ్రమ కలిగినో చెప్పాడు కదా దేవుడు ధైర్యంని ఇచ్చాడు కదా ధైర్యంని కూడగట్టుకొని మనం నిలబడాలి ఇప్పుడైతే మనం నిలబడతామో ఒక శెడ్రక్ అభజ్ఞ గారి లాగా ఒక లాగా తాబకుకు గారి లాగా మనం కూడా నిలబడాలి వాళ్ళంత గొప్ప ప్రవక్తల ఉండి కూడా సమస్తాన్ని ప్రభు కోసం త్యాగించారు ఈరోజు మన మన ఆస్తులు దేవుడికి మన యొక్క విలువైన కానుకలు అక్కర్లేదు దేవుడికి మన బంగారం మన ప్రాపర్టీస్ అక్కర్లేదు ఆయన కావాల్సింది మీ విశ్వాసం ఇటువంటి పరిస్థితుల్లో అందుకే ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా రాస్తాడు చూడండి రోమ పత్రిక ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము దేవుని ప్రేమించు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఈ కష్టం కడ్గము ఇవన్నీ ఏంటంట మేలు కలగడానికే ఆయన కీడు కీడు మేలును చేయి దేవుడని మనకు లేఖనాలు సభిస్తా ఉన్నాయి ఎటువంటి పరిస్థితులైనా సరే అది మనం మంచికే అనుకోవాలి అప్పుడు మాత్రమే మనం నిలబడగలుగుతాం లేదనంటే రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉండబోతుంది మనం పర్టికులర్ గా మన హైదరాబాదు ఎక్కడ చూసిన కరువులు భూకంపాలు ఎక్కడ చూసిన అల్లరులు ప్రేమలు చల్లారిపోయినాయి ఒకటే ఒకటే గ్రూప్ లో ఉంటాం కానీ ఆ ఈయనకేం తెలుసులే నాకే తెలుసు విధంగా కొంతమంది ఉంటారు కొంతమంది గురువును మించిన శిష్యులు అయిపోతా ఉంటారు కొన్ని చోట్ల అదే మనకు ఉపమానంలో ఉంది కదా ఏమని ఆయన గొర్రెలకు మంచి కాపరి అని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన గురించి సంఘం గురించి కూడా ఆయన సేవకుణ్ణి మంచి కాపరిగా పెట్టాడు కానీ ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి అంటే కొన్నిటికి ఆ కొమ్ములు వచ్చేస్తాయి కొట్టెళ్ళ లాంటి స్వభావం వస్తుంది నేనే ఇప్పటి నుంచి పెద్ద ఇక్కడ నేనే మొత్తం నాకు కూడా వచ్చు ఆ కొమ్ములతో పొడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎవరు కాపరి నిన్ను నిన్ను మేపుతా ఉన్నాం మేయాల్సిన నీవు ఏం చేస్తున్నావు అనంటే నాకు చాలు తిన్నది అని అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నామని మన పిలుపును పక్కన పెట్టేసి కొన్నిటికి పరిమితులు ఈ చివరి దినాల్లో ఈ ప్రేమలన్నీ చల్లారిపోయినాయి ప్రేమలు లేవు కుటుంబాల్లో లేవు ఎక్కడన్నా ఒక కుటుంబం చాలా గొప్పది దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు ఏంటంటే తిరుగు అన్ని ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి కరువులు ఇరుకులు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి రాజ్యాల మీదకి రాజ్యాలు నేర్చుతా ఉన్నాయి ఇటువంటి సమయంలో నీ మీదికి కూడా ఏమన్నా జరిగితే ఒకవేళ నీ మీద కూడా దాడి జరిగితే అహింస కావచ్చు కరువు కావచ్చు ఉపద్రవం కావచ్చు చివరికి ఖడ్గము అంటే రావచ్చు కానీ నీకు నాకు ఎడబాపు కాకూడదు దూరము కాకూడదు అక్కడ కన్ను మూస్తే ఇక్కడ కన్ను తెరవాలా అది ప్రభు ప్రేమ కానీ మనం ఆ విధంగా బ్రతుకుతే అది జరుగుతుంది ఒకవేళ మనం పొరపాటును ఆ విధంగా బ్రతక్క తనుక్కుంటూ గనుక్కుంటూ ఈ శ్రమలదు నేను పారిపోతాను ఇక్కడ నేను నిల్చోలేను ఈ ఇబ్బందిని తట్టుకోలేను ఈ జీవితం వ్యర్థమ వ్యర్థము అనుకుంటా ఉంటే మాత్రం అది ఎడబాపేదిగానే ఉంటది అప్పుడు నీ స్థానం వేరు దేవుడి యొక్క స్థానం ఆయన నివసించే స్థానం వేరు ఇక్కడే మనం కూర్చుకా మన విశ్వాసము చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పదించబడని వారంగా ఉండాలా మన విశ్వాసంలో అధికమైన విశ్వాసానికి వెళ్ళాలా కాబట్టి మనం కూడా దేవుడు ఆయన ఒక వాక్యముతో మరియు మనతో కూడా మాట్లాడినని నమ్మచ్చు ఈ కొద్ది మాటలు దేవుడు బలపరిచి జీవించిన దాకా పరిస్థితుడా ప్రభు ప్రేమలు తల్లి కృపల్ దేవామి బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తల్లి అద్భుతకరుడా ఆశ్చర్యకరుగా ఆలోచన కర్త నిత్తుడత్రి సమాధానాధిపతి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ఈ యొక్క రాత్రికాల సమయం ఉన్న మరి నాయన మాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభావ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నిజమే నాయన మరి ఈ చివరి దినాలలో ఉంటుండగా ప్రభా మరి ఎటువంటి శ్రమ కరువు ఉపద్రవం వస్త్రహీనత ఎటువంటిది వచ్చినా కూడా ప్రభా మేము నిన్ను విడిచిపోయే అంత బలహీనులం కాకుండా తండ్రి అయా నీతో మరి వీటన్నిటిలో కూడా తండ్రి నీతో అందుకట్టబడి మరి జీవించినట్లు కృపణ ఇచ్చేయండి కలపరచని ప్రభుత్వం ఈ వాక్యం నీరు కట్టుక చేయండి మాతో కూడా మాట్లాడు అల్పుడిని మా దేశంలో ఆత్మల గురించి ప్రార్థని ఒక్కరిని దర్శించని జరుగుతున్న ప్రాసిక్యూషన్ లో కూడా కృపణ అనుగ్రహించే జ్ఞానం నీ అంటే ఏ విధంగా జ్ఞానంగా మాట్లాడాల ఏ విధంగా తగ్గించుకోవాలను ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాల విషయంలో మీకు రూపొంద ఇచ్చేయండి ప్రభా సాయం చేస్తురండి ముఖ్యంగా మరి నాయన అనేకులు ద్వారా బలపడుతున్నారు ప్రభా స్తో ప్రభా తోడుగా నేడుగా మీరు ఉండమండి ప్రభావ మరి అల్పంన్నా యోగ్యం న ఇచ్చిన భాగంపై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తుంది పరిశుద్ధులకు తండ్రి కృపామేడా జీవం గల దేవ ఏసు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవానికి స్థుతులు స్తోత్రమైన నా దేవ నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారనైనా మీకు కనికేరం బట్టి నీకు ఎంతో వర్ణాలు సేయా కృతజ్ఞత వస్తువులు సమస్త ఘనత మహిమా ప్రభావం కంది నీకే అర్పించుకుంటున్నామైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారనైనా మీ పాదాల దగ్గర ప్రభావ మీ సన్నిధిలో పడిపే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రించినారు నీకు ఎంతో వర్ణాలు ప్రభావ గొప్ప ధన్యత ప్రభ మీరు మాకు అనుగ్రహించినారు నాకెంతో వందాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞత అసలు చెల్లించుకొని అయినా పక్కిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అయినా మీ ప్రేమల నుంచి ప్రవ ఏది కూడా మమ్మల్ని విడదీయద్దు ప్రవ్వా అయినా మీ అలాంటి ప్రవ శాశ్వతమైన మీ ప్రేమల సంపూర్ణంగా ప్రవ మేము నిమగ్నమైన ప్రవ్వ మేము మనసు కలిగి ప్రవ్వ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ కష్టాలు వచ్చినా కానీ వాటి అన్నిటి నుంచి మేము విజయం పొంది మీ ప్రేమలు పరిపూర్ణత చెంది అనేకులకు మీ ప్రేమను స్వార్థ రూపంగా ప్రకటించాలని సహాయపడి మేము గొప్ప దేవ ప్రార్థన మీ సన్నిధి మేము తీసుకొస్తుందిగా ప్రభావ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకుని నవీన్ ప్రజల గురించి మేము ప్రారంభిష్టమైనా అప్పుడే మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తలవరిసిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ పరిశుద్ధ నామమున అప్పుడే తల నుంచి అధికారులకి పత్తి అవయానికి ప్రవ సమృద్ధికరమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు నామమున హలలుయ పతి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం ఏసు నామమున సంపూమును హీలింగ్ ప్రకటిస్తున్నామైనా స్వస్థ ప్రతి పాపములు క్షమించండి కనికీర్యం చూపించి రక్షణ కార్యం మీ మై మటు మీద పెట్టుకోండి కుటుంబంతో రక్షణ మార్గం తెచ్చుకునే ప్రార్థిస్తాం ఆ రీతి ప్రభావించి మేము ప్రార్థిస్తాం దేవా ఆ బిడీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ఒక తలలో ప్రభావం ఉన్న ప్రతి నరాలలో ప్రభావ రక్త ప్రోక్ష అనుగరించండి ప్రతి బ్లడ్ క్లాట్స్ ఏసుక్రీస్తంలో కరిగిపోను కాక హాలలుయ్య ప్రతి చీకటి దురాత్మలను ఆ బ్లడ్ క్లాట్స్ ప్రతి దుష్టాత్మలను ఆ బ్రెయిన్ లో ఉన్న ప్రతి ఆర్గన్స్ ఉన్న దుష్టాత్మలను వేసుక్రీస్త కలిపోను కాక హాలలుయ్య సంపూర్ణ స్వస్థ ఓ దేవ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ముఖ్యమంత్రి ప్రభావ రక్షణ పొందేలాగానే మీ కృప దా మీరు దర్శించండి రక్షణ మార్గం దయచేమని ఆ దేవ కుటుంబీకి అందరూ రక్షించుకొని అయినా స్వస్థపర్చి మీ మహిమంతగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం ఆ రీతిగా సుందర నుంచి మేము ప్రార్థిస్తాం దేవాడలి మీరు ముట్టండి అయినా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ కనికరిం చూపించండి అక్కడ తాగుడైన దురాత్మ నుంచి విడదలు దండి సంపూర్ణ స్వస్థ అనుగరించండి ప్రతిదైన దురాత్మ కాగు దురాత్మను ఏసుక్రీస్ గడ్డిస్తున్న పుష్ఠాత్మ విచ్చిపెట్టి దేవా బిడ్డ సంపన్న విడుదల ఇచ్చేయండి అయినా దేవా ప్రతి అవయవాన్ని మీరు స్వస్థపరచండి ఆ యొక్క లివర్స్ మీరు స్వస్థపరచండి హీలింగ్ ఇచ్చేయండి అయినా పాపం క్షమించిన అయినా చూపించి ఆవిష్య పోషింపజేసి జీవింపజేసి మీకొక గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం ఇక మూడు అంశాల్లో ప్రభా మీ కార్యం జరిగించండి ప్రతి ప్రార్థనకి మీ జవాబు గురించి మీ మహిమైన కుటుంబాలు నిలబెట్టుకుని ముఖ్యమైనది ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభా మీ స్వార్త ప్రకటించాలా మీ మహిమర్థపై ప్రభు నిలబడి జీవించాలా నేను మహింపరచాలా ఆ రీతిగా మూడు కుటుంబాలను తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ మేన్ ఆ మేన్ అన్న మన ప్రభు ఏసు కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలంతో